గురుగ్యో నమీ తమిలక్ష్యం ఏం విమల na no. she and the చివరి పేజీలు దక్షిణామృతి స్తోత్రం కఠోపనిషత్తు వరకు చూస్తే అరవై పేజీల వరకు ఉంది ఈ గోళకములకు అంతరముగా ఇంద్రియములు ఉన్నవి శ్రోత్రము శబ్దమును గ్రహించు పనిముట్టుగాయున్నది శబ్దమును శ్రోత్రేంద్రియము మనస్సునకు చేర్చుచున్నది శ్రోత్రేంద్రియము చెడినచో గోళకముగాయున్న చెవి బాగుగాయున్నప్పటికీ శబ్దమును గ్రహించుటలేదు గోళకముల కన్నా ఇంద్రియములు అంతరముగాయున్నవి ఇంద్రియముల కన్న శబ్దాదితన్మాత్రలు అంతరముగాయున్నవి తన్మాత్రల కన్నా మనస్సు అంతరముగా ఉన్నది మనస్సు కన్నా బుద్ధి బుద్ధి కన్నా మహత్త అవ్యక్తము అంతరంగాయున్నది అవ్యక్తమును అంతరముగా ప్రత్యగాత్మ ఉన్నాడు ప్రత్యగాత్మ కన్నా పరుడైన వాడు లేనందున అతడే పరాగతి అని అనబడుచున్నాడు సర్వాంతర్యామి సర్వవ్యాపీ అగు పరమాత్మను బుద్ధి గుహయందే సాక్షాత్కారము చేసుకొనవలెనని ఇంతకు పూర్వమే చెప్పబడినది అట్టి సాక్షాత్కారము ఈ విచారణ ద్వారా కలుపుచున్నది ష్టధ ఎనిమిది విధములైనటువంటి ప్రకృతి ఉన్నదని ప్రతిపాదిస్తూ ఆ ఎనిమిది విధములైనటువంటి ప్రకృతి మనలో ఎలా పనిచేస్తుంది ఒకదానికంటే ఒకటి సూక్ష్మముగా ఎలా ఉన్నాయి వాటి వ్యవహారం ఎలా ఉంది వాటిని మనం విచారించి విరమించడం ఎట్లాగా అనేటటువంటి సూత్రాన్ని మనకిప్పుడు తెలియజేస్తున్నారు ఇదే విషయం గురించి నిన్న కూడా మనం చర్చించడం జరిగింది ఇప్పుడు మరింత వివరంగా చర్చిస్తున్నాం ఏమిటి అంటే మనకి సాధారణంగా వినికిడి శబ్ లోపం ఉన్నటువంటి వాళ్ళను చూసినట్లయితే వాళ్ళకి చెవులు బాగానే ఉన్నట్టుగానే కనపడుతుంది కానీ గ్రాహిక శక్తి లోపించింది అంటే అర్థం ఏమిటి వాళ్ళకి లోపల పని చేసేటటువంటి చెవి లోపల పని చేసేటటువంటి శ్రవణ నాడి ఏదైతే ఉందో ఆ నాడి యొక్క కనెక్షన్స్ ఏన్నాయో ఆ అనుసంధాన ప్రక్రియ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది కలిగింది అనమాట దాన్ని మనం వినికిడి యంత్రాల ద్వారా ఇతరత్ర ఆపరేషన్ల ద్వారా ఇప్పుడు ఇంద్రియాలను కూడా మనం సరిచేస్తున్నాం కానీ అన్ని వేళలా ఎలా సరిచేసే అవకాశం అర్థం ఏమిటంటే మెదడు లోపల ఉన్నటువంటి శ్రవణేంద్రియ కేంద్రం కనుక తెలిసినట్లయితే దాన్ని సరిచేయలేము అయితే దాన్ని కూడా న్యూరోటిక్ సర్జరీ ద్వారా సరిచేసి యాంత్రికమైనటువంటి వ్యవస్థని అభివృద్ధి చేసి శ్రవణేంద్రియాలను పనిచేయించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైంది కేవలం చెవి అనేది బయటికి కనబడుతున్నటువంటి ఏ చెవి అయితే మనకి నిర్మాణం కనబడుతో ఇది మనకి పనిముట్టు మాత్రమే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే పనిముట్లు నేనని ఒప్పుకుంటారా అంటే ఉదాహరణ ఏంటంటే వీంట్లో చాలా వస్తువులు ఉన్నాయి ఇంట్లో ఫ్లవర్ వాజులు ఉన్నాయి టేబుల్స్ ఉన్నాయి కుర్చీలు ఉన్నాయి విగ్రహాలు ఉన్నాయి పూజా మందిరాలు ఉన్నాయి మంచాలు ఉన్నాయి కొంచాలు ఉన్నాయి కంచాలు ఉన్నాయి ఇందులో ఏదైనా సరే నేనని మీరు ఒప్పుకుంటారా అది మీరేనా అంటే అది నా కంచం ఇది నా కొంచం ఇది నా మంచం అంటాం అంతే కానీ నేను కంచాన్ని నేను కొంచాన్ని నేను మంచాన్ని అంటే ఒప్పుకుంటాను కారణం ఏమిటి అంటే వాటిని నేను ఉపయోగిస్తున్నాను అవి నాకు పనిముట్లు అంటాం ఇవి బాహ్య వ్యవహారంలో ఉన్నటువంటి నీ శరీరంలో నీకున్నటువంటి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ అంతరేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ సంఘాత ఏదైతే ఉందో అంటే అర్థం ఏంటి పాక్ పాణిపాద వాయువస్థలు అంటే మాట్లాడేది చేతులు కాళ్ళు విసర్జకావయవాలు ఇది ఒక కర్మేంద్రియ వ్యవస్థ అలాగే శ్రోత్క్షుఘ్రాణ ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియము అంటే అర్థం ఏంటి కళ్ళు ముక్కులు చెవులు స్పర్శ నోరు ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియమే ఇవి కాక ప్రాణ అపాన ధ్యాన సమాన ఉదాహరణ ఈ ఐదు వాయువులు నీ లోపల పనిచేస్తూ ఉంటాయి ఈ ఐదు వాయువులు కనుక సరిగ్గా సమతౌల్యంగా పనిచేయకపోయినట్లయితే మనం అనారోగ్యం వచ్చింది అంటున్నాం కాబట్టి మానవులందరూ తప్పక ప్రాణాయామాన్ని నిర్వహించాలి రోజు ఉదయం లేవగాని తెలవారు సామున బ్రహ్మముహూర్తంలో లేవగానే పుట్టమోట చేయవలసిన పని ప్రతి ఒక్కరూ ఏమిటంటే ఒక ప్రక్షాళనం అవగానే ప్రాణాయామం చెయ్యాలి ఎంతసేపు చెయ్యాలి నీకు ప్రాణశుద్ధి జరిగేంత వరకు ఆసన శుద్ధి జరిగేంత వరకు నియమితమైనటువంటి శరీర శుద్ధి జరిగేంత వరకు నీలో రక్త ప్రసరణ వ్యవస్థ పునరుత్తేజితం అయ్యేంత నీవు ఎప్పుడైతే రోజువారీ విధిలో ఎట్లా అయితే మిగిలిన కార్యక్రమాలు పెట్టుకున్నావో అట్లాగే ఈ అనులోమ విలోమ సమ ప్రాణాయామాన్ని మానవులందరూ తప్పక సులభంగా ఆచరించవచ్చు ఏమి ఇబ్బంది అయితే మొదట్లో చేతులు పెట్టి అలవాటు చేసుకున్న ప్రక్రియ అందరికీ అలవాటు కొద్ది కాలం ప్రయత్నించినా తర్వాత మనసుతోనే నియంత్రించి నియమించగలిగేటటువంటి శక్తిని సముపార్జించాలి దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు ఏ రకమైనటువంటి శారీరక ఇబ్బందులు కానీ మానసిక ఇబ్బందులు కానీ సాధనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడవు కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పక ఆచరించవలసినటువంటి సాధనలు ఏమిటంటే స్థిర స్థిర సుఖమాసనం మంచి ఆసన సిద్ధిని ఏర్పాటు పూజా విధికి తక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి అది బాహ్యం కదా అనేక పనిముట్లను ఉపయోగించి మనం పూజా విధులు నిర్వహిస్తాం ఇంట్లో ఉన్నటువంటి అర్చామూర్తికి ఈ పూజా విధిని తప్పక అవసరం ప్రతి ఒక్కరూ కూడా పది నిమిషంలో పది నిమిషంలో పదిహేను నిమిషములో మీ యొక్క ఉన్నటువంటి పూజా మందిరానికి పూజా మందిరంలో ఉన్నటువంటి అర్చామూర్తులకు తప్పక అర్చనా అనుసరించాలి ఇది ప్రతి ఒక్కరూ నిత్య కార్యక్రమంలో నిత్య పూజా విధానంలో రోజు రోజువారీ దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరూ తప్పక ఏర్పాటు చేసుకోవాలి కారణం ఏమిటంటే అందులో దీపారాధన అది కూడా ఒక పనిముట్టే మన భారతీయ సాంప్రదాయంలో ఉన్న విశేషం ఏమిటంటే అన్నీ కూడా నీ మనస్సుని నీ బుద్ధిని నీవు పనిముట్లుగా చేసుకొని మహత్తత్వాన్ని పనిముట్టుగా చేసుకుని దానవతల ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్వస్వరూప జ్ఞానము స్వప్రకాశము అనేటటువంటి లక్షణాలని నువ్వు గుర్తించడానికి అనువైనటువంటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు అందులో ఆ దీపారాధన ఏమిటయ్యా అంటే నీ లోపల జరిగేటటువంటి ఆంతరిక యజ్ఞానికి ప్రతీక నీవు ప్రతిరోజు ప్రతినిత్యము ఇరవై గంటలు చేయవలసిన ఆంతరిక యజ్ఞానికి నీ సస్వరూప జ్ఞానానికి ప్రతీక అందుకనే దీపం జ్యోతి పరంజ్యోతి దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం అనేటటువంటి మంత్రాన్ని మనం చదువుతున్నాం ఎందుకన ఆ ప్రకాశమే గనక లేకపోయినట్టయితే సృష్టి కాబట్టి అటువంటి ప్రకాశాన్ని మనం ఆశ్రయిస్తున్నాను సస్వరూప జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాను స్వప్రకాశాన్ని ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి విధానంతో మనం దీపారాధన చేయాలి ఆ దీపారాధన వెలుగులో మీ అర్చామూర్తిని చూడాలి ఆ అర్చామూర్తిని దర్శించడం ద్వారా ఆశ్రయించడం ద్వారా షోడశోపచార విధిని లఘువుగా పూర్తి చేసుకొని ఇక ఆసన సిద్ధి కొరకు ప్రాణాయామ సిద్ధి కొరకు మీరు ఏర్పాట్లు చేసుకుని ధ్యాన విధిని అనుసరించి తప్పక मार गयां एर लू एर्पटी इधर तपक आचरव साधक अंदर तपक आचर एप्डूटे आत्मनिष्ठ लहजमो क्रमा आसजो वालू वाल की संध्या समय तो कराय का अद विधि में उठा निरंतराय का सहज निर्विकल सामि निष्ठल उप ఉచ్చతమైనటువంటి లక్ష్యంలో ఉంటాడు కాబట్టి అతను తిన్నా తిరిగినా చేసినా చేయకపోయినా ఏదన్నా వ్యవహరించినా వ్యవహరించకపోయినా సర్వదా సాక్షి స్వరూపుడై ఉంటాడు కాబట్టి వాళ్ళు ప్రత్యేక విధులను అనుసరించకపోయినా వాళ్ళకి ఏర్పడేటువంటి కర్మలోపమేమి ఉండదు అనమాట అటువంటి సహజ స్థితికి చేరే వరకు తప్పక సాధకులందరూ చతుస్సంధ్యలలో అవకాశం ఉంటే తప్పక చతుస్సంధ్యలలో उदय आर पन्न आर पन्न सायं आर मालात्रि पन्न इंदो उदय आर सायं आर षशोपचार विधि पुर्ति मध्या संध्य अर्धरात्रि पन्न गुवाली लेकिन साजिकपर इत अलाक चूसू तपक ఈ విధిని అనుసరించి ఆచరించాలి ఇట్లా ఆచరించే వాళ్ళకి మొట్టమొదట ఏర్పడే అవకాశం ఏమిటంటే స్థిరమైనటువంటి మనస్సు స్థిర ప్రాణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి స్థిర మనస్సు స్థిర మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు రజగుణాన్ని అధిగమించగలుగుతారు తదుపరి స్థిరమైనటువంటి బుద్ధి అది సత్వగుణం స్థిరమైనటువంటి సత్వగుణం ప్రవృత్తి కలుగుతుంది అట్లా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే బుద్ధి గుహ వైపు ప్రయాణం చేస్తారు వాళ్ళు మాత్రమే హృదయ స్థానం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తారు చేయాలి అంటే మీకు ఒక స్పష్టమైనటువంటి విచారణ కలిగి ఉండాలి ఏమిటంటే నీ కర్మేంద్రియాలు గాని నీ జ్ఞానేంద్రియాలు గాని నీ ప్రాణేంద్రియాలు గాని నీ అంతరింద్రియాలు గాని అన్నీ కూడా గోళకములు ఇంద్రియములు అనేటటువంటి వ్యవస్థగా విభజించబడి ఇది నువ్వు స్పష్టంగా గ్రహించాలి ఎందుకంటే శరీరమే నేననేటటువంటి బలమైనటువంటి భావన చేతనే జీవుడవుతున్నాడు మానవుడు స్వయముగా ఆత్మస్వరూపుడే అయి ఉన్నప్పటికీ దానిపైన ఆచ్ఛాదితమైనటువంటి ఈ శరీరం చేత శరీరమే నేననేటటువంటి సంగత్వ దోషం బలంగా కలిగి ఉండటం చేత త్రిగుణ మాలిన్యం బలంగా ఉండటం చేత ఈ శరీరంలో ఉన్నటువంటి రచికుడు అయినటువంటి ఆత్మ నేను శరీరమే రథము అనేటటువంటి జ్ఞానాన్ని మరిచిపోయి కాళ్ళు చేతులు నేను కళ్ళు ముక్కు నేను చెవులు నేను అనేటటువంటి మౌలికమైనటువంటి అజ్ఞానానికి మానవుడు లోపెడుతున్నాడు ఈ అజ్ఞానాన్ని దూరం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంటే క్రమేమి మనం రోజువారీ దైనందిన జీవిత ఎలా చేయాలట స్థూలం నుంచి సూక్ష్మానికి సూక్ష్మం నుంచి సూక్ష్మ తరానికి సూక్ష్మతరం నుంచి సూక్ష్మతమానికి దాని నుంచి కారణానికి దాని నుంచి కారణస్థితికి అవతల మహాకారణానికి దాని నుంచి దానికి సాక్షి అయినటువంటి ప్రత్యేగాత్మస్థితికి ఎస్టిగా ఆత్మవిష్ఠుడు అయినట్లయితే అక్కడి నుంచి సమిష్టి స్వరూపాన్ని నువ్వు అధ్యయనం చేసి సర్వవ్యాపక స్థితిని అవగాహన చేసుకోగలిగేటటువంటి సమర్థతను సంపాదిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఎట్లా జీవించాలి అని ఎది ఇందులో స్పష్టంగా చెప్తున్నారు నీవు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికీ ఇవాళ ఇల్లు వేశావు దోశలు వేశావు తినేసావు అంతా ఇంద్రియ వ్యవహారమే కదా అదంతా కానీ ఈశ్వర ప్రసాద బుద్ధితో పూజించావు అక్కడ ఏం తిన్నావు అనే దానికి ఆ విశేషమేమి లేదనమాట ఎందుకని అంటే అంతా ఈశ్వర ప్రసాదమే అనేటటువంటి సామాన్య భావన ఉండాలి అట్లాగే వ్యవహరించేటప్పుడు శ్రద్ధ కలిగి వ్యవహరించాలి సాత్వికమైన శ్రద్ధను కలిగి వ్యవహరించాలి రాజసిక తామసిక శ్రద్ధని దూరం చేయాలి అహాన్ని బలపరిచేటటువంటి విధానాన్ని మనం విడనాడాలి ఇది కాబట్టి పూర్వం అందరూ కూడాను మానవులందరూ కూడా భారతీయ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా ఆహాన్ని నిరసించేటటువంటి విధానాన్ని మనకి ప్రతిపాదిస్తూ వచ్చింది ప్రతి ఒక్కరింట్లో కూడా అరటి చెట్టుకి ఎందుకుండేది అంటే అరిటాకులో భోజనం చేయటం అరికాకులో టిఫిన్ చేయటం ఆహారం వినియోగించడానికి ఆహార సేవనానికి అరిటాకును వినియోగించేవారు తద్వారా సామాన్యమైనటువంటి జీవితము ఉండేది సులభమైన జీవితము ఉండేది ఇప్పుడు దాని స్థానంలో మనం ఏం చేసాం విశేషమైనటువంటి కంసాలు తెచ్చుకున్నాం విశేషమైనటువంటి రీయూజబుల్ మన అంతా ఇప్పుడు యూజ్ అండ్ త్రో ఒక భాగం అయితే మరొక సమస్య రీయూజబులిటీ తిరిగి తిరిగి వాడుకోవడానికి ఉపయోగపడే వస్తువులను అన్నింటినీ సమీకరించుకోవడం మొదలు పెట్టాం ఒక రకమైనటువంటి సమస్య ఎలా ఏర్పడిందా అంటే ఇది ఒక సౌకర్యము ఒక సమస్య కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలను కూడా మనం రోజు ఉపయోగిస్తున్నాం శుభ్రపరుస్తున్నాం బాగా ఉపయోగిస్తున్నాం అట్లాగే మన ఇంట్లో వస్తువులను కూడా రోజు ఉపయోగిస్తున్నావు శుభ్రపరుస్తున్నావు బాగా ఉపయోగిస్తున్నావు ఏం తేడా అక్కడికి ఇక్కడికి కాబట్టి నువ్వు నివసిస్తున్నది ఎక్కడా అని అడిగితే సాధకులందరూ శరీరంలోనే నేను నివసిస్తున్నాను అనేటటువంటి మౌలికమైనటువంటి అవగాహనకు రావలసినటువంటి అవసరం ఉన్నది శరీరమే నా ఇల్లు నేను శరీరిని దేహమే నా ఇల్లు దేహిని నేను అనేటటువంటి నిర్ణయాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది అలా ఎవరైతే నిర్ణయాన్ని పొంది శరీరత్రయ విలక్షణ అనేటటువంటి సూత్రాన్ని మనం లక్షణాన్ని పొందాలి ఆత్మ లక్షణాలలో అత్యంత ముఖ్యమైనటువంటిది కూడా ఇది శరీరత్రయ విలక్షణ ఎన్ని శరీరాలు ఉన్నాయి తొల శరీరం ఉంది సూక్ష్మ శరీరం ఉంది కారణ శరీరం ఉంది మహాకారుణ శరీరం కూడా ఉంది మన కళ్ళకి కనబడుతున్నటువంటి మనకు అనుభూతం అవుతున్నటువంటి మనకి సంవేదనలను ఇస్తున్నటువంటి ఈ గోళకములు నీకు పనిముట్లు కంటి ద్వారా చూస్తున్నావు చెవి ద్వారా వింటున్నావు ముక్క ద్వారా వాసన చూస్తున్నావు నోటి ద్వారా తింటున్నావు ేంద్రియం ద్వారా స్పర్శిస్తున్నావో ఇవన్నీ కూడా ఆయా ఆయా పనిముట్లు గోళకములు ఇంద్రియములు నర నరాల వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా నీకు అనుభూతమరుస్తున్నటువంటి సూక్ష్మమైనటువంటి అనుభూతి పరిజ్ఞానం ఎందుకని అంటే ఏమిటి తీయగా ఉండటం అంటే ఏమిటి చెప్పగలరా ఎవరైనా ఎంతసేపు ఉపన్యాసించినా తీయగా ఉంటే అంటే ఏమిటో తెలుస్తుందా ఎప్పటికైనా మీ అబ్బాయో మీ మానవడో అడిగాడు ఇది తింటే ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది అన్న తీయగా ఉంటుంది ఉంటుందంటే గురించి ఎంతసేపు ఉపన్యాసం చెప్పడం ఎందుకు తిని చూస్తే తెలిసిపోతుంది తిన్నాడు తిని చూస్తే ఏం తెలిసింది అనుభూతం కాబట్టి అనుభూతి మరల వివిధంబులు ప్రత్యక్షానుభూతి పరోక్షానుభూతి కాబట్టి ఓకములు ప్రత్యక్షానుభూతికి కారణమవుతుంది పనిముట్లవుతుంది అయితే ప్రత్యక్షానుభూతి మాత్రమే సత్యమా అంటే దాని వెనక ఉన్నటువంటి ఇంద్రియం పనిచేయకపోయినట్లయితే నీకు ఆ ప్రత్యక్షానుభూతి కలగడం లేదు ఊహించడం ద్వారా ఊహిస్తూ ఉన్నావు ఊహ ద్వారా తెలుసుకునేటటువంటి పరిజ్ఞానానికి అనుభూతికి పరోక్షానుభూతి ఆ పరోక్షానుభూతి ఈ ప్రత్యక్ష అనుభూతి రెండు కలిసి సరి అయినటువంటి జ్ఞానంగా ఏర్పడింది స్వస్వరూప జ్ఞానంగా ఏర్పడింది అప్పుడది అపరోక్షానుభూతి ఈ రకముగా ఎవరైతే ఇంద్రియాలు గోళకాలు వీటిని పనిముట్లుగా ఎవరైతే చూచారో ఎవరైతే మెదడు కూడా పనిముట్టే దానికి ఏం విశేషం ఏం ఒక్క మనసే అన్ని ఇంద్రియాల రూపాలని దరిసి కాబట్టి ఇంద్రియాలు ఎన్ని అంటే ఏకో ఇంద్రియ ఒకటే ఇంద్రియం అదేమిటి మనస్సు కానీ మనసు స్వయంగా పనిచేస్తుందా దానికంటే సూక్ష్మతరమైనటువంటి ఏమైనా ఉంటా అతను అడిగితే ఏది జరిగిందట ఈ ఇంద్రియాలకి ఆ మనస్సుకి మధ్యలో ఏముందట తో కూడినటువంటి జ్ఞానం శబ్దాది తన్మాత్రలు ఆ ఇంద్రియములలో పనిచేస్తున్నటువంటి శబ్ద లక్షణం స్పర్శ లక్షణం రూప లక్షణం రస లక్షణం ఈ లక్షణాలు ఆ నాడీ కేంద్రాలలో ఈడి ఉన్నాయి అవి పని చేస్తూ ప్రేరణ పొందుతూ ప్రేరణనిస్తూ అనుభూతినిస్తూ సంవేదనలు ఇస్తూ ఉన్నాయి కాబట్టి ఆ నాడీ కేంద్రాలు నీకు పని చేస్తున్నట్టుగా సూక్ష్మైనది మనస్సు ఇప్పుడు ఆ శబ్దాది విషయ జ్ఞానం పనిచేసేట్టుగా విషయేంద్రియాలను పనిచేసేటట్లుగా చూసేటటువంటి వ్యవస్థ మనస్సులో ఆ మనస్సు కంటే సూక్ష్మమైనటువంటిది బుద్ధి నిర్ణయాత్మకో బుద్ధి వివేచనాత్మకో మనహ ఏదైతే విచారణ చేయడానికి అవకాశాలు ఎన్నున్నాయో పరిశీలన చేసి ఎన్ని అవకాశాలుంటే అన్ని అవకాశాలను నీ ముందుంచగలిగిన ండి నేను అర్జెంటుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర దర్శనాన్ని చెయ్యాలి అని అనుకున్నాడు రోజు వెంకటేశ్వర సుప్రమాదం వింటూ వెంకటేశ్వరుని ఆ ఇలా అర్చించేటటువంటి వాళ్ళని నిజ దేవత నిజ దేవతా దర్శనం విధిగా ఆ వెంకటేశ్వరుని తిరుమల తిరుపతిలో దర్శించాలి అనే కాక్ష కలిగింది కాక్ష కలిగినంత వెంటనే ఆ కాంక్ష ఏ ఏ స్థానంలో కలిగింది ఇప్పుడు కోరిక మనసులో కలిగింది కలగగానే మనసు ఏం చేసిందనట ఎన్ని రకాలుగా నీవు ఆ కోరికను చేసుకోవడానికి గల అవకాశాలను అన్నింటిని నీ కళ్ళ ముందు వచ్చి నీ మనోఫలకం నీ మనోవీధిలో అటు ఇటు పరిగెటూ ఆలోచనలన్నీ ఏర్పడి అలా వెళ్ళొచ్చు ఇలా వెళ్ళొచ్చు అలా అలా క్యూలో వెళ్ళొచ్చు ఇలా క్యూలో వెళ్ళొచ్చు అన్ని గంటలు పడుతుంది ఇన్ని గంటలు పడుతుంది అంత సమయం పడుతుంది సమయం పడుతుంది అంత కష్టం అవుతుంది ఎంత కష్టం అవుతుంది నడిచి వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు ఎగిరి వెళ్ళొచ్చు విమానంలో వెళ్ళొచ్చు ఈ రకంగా ఇవన్నీ చెబుతుంది కాని మనోనేత్రం ద్వారా ఆంతరిక దర్శనం ద్వారా ీ హృదయ స్థానంలోనే నీవు వెంకటేశ్వర దర్శనాన్ని పొందవచ్చు అనేటటువంటి అంశాన్ని మాత్రం అతి స్ఫురింపజేయదు అంటే ఎప్పుడు బయటికి తిరిగి పనిచేయడం ప్రవృత్తి మార్గం మాత్రమే ఈ మనోకలకం మీద పనిచేస్తూ ఉంటుంది మీరు నివృత్తి మార్గంలోకి రావాలి అంటే మనస్సు కంటే సూక్ష్మమైనటువంటి బుద్ధి స్థితిలోకి రావాలి అప్పుడేమయ్యారు ఇవన్నీ ఎందుకు సరి అయినటువంటి ధ్యాన మగ్నత చెందినట్లయితే ఆ ధ్యాన గాఢమైనటువంటి ధ్యాన స్థితిలో నా హృదయంలో నేను భగవంతుని దర్శించగలుగుతాను అక్కడ వెంకటేశ్వరుడే ఉంటే సర్వదేవతాను సుప్రతిష్ఠితం ఆ హృదయ స్థానంలో ముప్పై కోట్ల మంది దేవతలు ఉన్నారు నువ్వు ఎవరిని ఆరాధిస్తే ఆ ఆరాధనా ఫలం చేత ఆ భక్తి విశ్వాసాల చేత ఆ ధ్యాన బలంచేత నీవు వారి దర్శనాన్ని అక్కడ పొందవచ్చు సత్స్వరూప జ్ఞానం అనేటటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞానంలో ఈ బలం ఉన్నది కాబట్టి ఎవరికి వాళ్ళు ఎవరి ఇష్ట దేవత ఆరాధన చేసినప్పటికీ ఆయా ఇష్ట దేవతలందరూ కూడా ఆత్మ ఎందు అక్ష ఇంకోటములుగా ఉన్నారు అటువంటి ప్రత్యేకాత్మ యొక్క స్థితిని పొందాలి అనేటటువంటి లక్ష్యాన్ని మానవుడు స్వీకరించాలి ఏమైంది అంటే ఉత్తమం తత్వ చింతా చం మింతాచ అధమం శాస్త్ర చింతాచ అధమాధమంచీర్ధానం నాయన నీకు వివేకం ఉత్తమంగా పనిచేస్తున్నారు అప్పుడు తత్వ చింతన చెయ్యి అనేటటువంటి విచారణ చెయ్యి వదగిన నేను ఏ స్థితిలో ఉన్నాను నేనున్నటువంటి స్థితిని ఆ స్థితికి చేర్చడం ఎలా అనేటటువంటి తత్వ విచారణ ఆత్మ విచారణ చేపట్టు బ్రహ్మ జ్ఞానాన్ని పొందు బ్రహ్మనిష్టను పొందు బ్రహ్మానుసంధానం ఇది ఉత్తమమైనటువంటి వివేకంతో చేయవలసినటువంటి పని అంత స్థాయిలో వివేకం పనిచేయటంలే కొద్దిగా కిందకి బుద్ధి స్థాయిలోకి వచ్చేసింది మనసు స్థాయిలోకి వచ్చేసింది ప్రత్యేక ఆత్మస్థితిలో నుంచి కిందకి దిగిపోయింది రుణమాలిన్యంలోకి దిగి వచ్చేసింది అప్పుడేమైంది ఓ మెట్టు జ్ఞాత నుంచి కిందకి దిగి అంతరింద్రియాలలోకి దిగి వచ్చేసింది దిగి వచ్చేసేటప్పటికేమైపోయిందట కనీసం దాన్ని ఉద్ధరించాలి అంటే మధ్య మంత్ర మంత్రజపం అలవాటు చేసుకో ఇందాకేం చెప్పాము ఆసన సిద్ధి కలిగి ఉండాలి ప్రాణాయామం చేస్తూ ఉండాలి నిరంతరాయంగా అనులోమ విలోమ సమ ప్రాణాయామం ఇరవై సహజంగా నీకు జరిగేటట్లుగా ను ఆ ప్రాణాయామ వ్యక్తిని ను ఆశ్రయించాలి ఇంకేం చేయాలి అదే సమయంలో శ్వాసతో సమంగా నీ ఇష్ట దేవతా మంత్రాన్ని జపించు ఓం నమో నారాయణాయ ఓం నమ ఓం శివాయ భరవే నమ శ్రీమాత్రే నమ ఓం నమో వెంకటేశాయ నీ ఇష్టం ఏదైనా పెట్టుకో ఇష్టదేవతా మంత్రాన్ని నిరంతరాయంగా జీపించు కాదు నీకు గురూపదేశం ఉంది ఆ గురూపదేశ విధిలో నీకు ఇవ్వబడినటువంటి ఏ మంత్రాలైతే ఉండేవాళ్ళు హంస మంత్రమే కావచ్చు మహావామ్యములే కావచ్చు జయమే కావచ్చు పూర్ణమే కావచ్చు ద్వాదశే కావచ్చు షోడశే ఎవరెవరైతే వారి వారి గురు సాంప్రదాయ విధిని అనుసరించి ఏ ఏ మంత్రములైతే వారికి ఉపదేశించబడుతుంది ఆ మంత్రములను నిరంతరాయంగా జపం చేయండి తద్వారా మననా త్రాయతే ఇది మంత్ర మనస్సు యొక్క చలనమును ఉడిగింపజేసేటటువంటి పద్ధతి మనన శక్తికి మంత్రశక్తికి ఉన్నది కాబట్టి శ్రవణము మననము మననము సదా మానసిక జపం ద్వారా నీవు పొందేటటువంటి ఏ స్థిరమైనటువంటి దాని పేరు నిధి ఆ నిధి అనేటువంటి స్థితికి నువ్వు ఎదగాలి తద్వారా మనసు నుంచి మరల బుద్ధికి బుద్ధి నుంచి మరల ప్రత్యేక ఆత్మస్థితి వెనుకకు మరల కలిగేటటువంటి శక్తి నీకు వస్తుంది మార్గంలో ప్రయాణం చేసే శక్తి వస్తుంది ఇంకా పడిపోయింది ఒకవేళ వివేకం ఇంకా బాహ్యానికి వచ్చేసింది అంతర్ముఖంలో నిలబడటంలా అప్పుడు అధమం శాస్త్ర కొద్దిగా వివేకం బాహ్యానికి తెలివి వైక్తికి వచ్చేసింది అప్పుడేం చేయాలయ్యా ఒక భగవద్గీత ఒక వివేక చూడములనో ఒక అష్టావక్ర గీతో ఒక వేదాంతమంది జనసో ఇట్లా ఆ తత్వచింతనకు సంబంధించినటువంటి శాస్త్రములను విచారణ ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు అంతర్ముఖంలోనే నీవు నిరువికల్ప నీ వ్యవహారములు జరిగేటటువంటి జీవన శైలి ప్రారంభయుతమైనటువంటి కర్మానికి అనువుగా ఉండాలి కదా నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి నీవు వివేకం యొక్క స్థాయిని బట్టి నీ సాధనలను ఏర్పాటు చేసుకో ఆయా సాధనా విధులను అనుసరించి నీవు ఆ శాస్త్రచింతన చెయ్యి తద్వారా ఏమైంది రోజుకి ఆరు గంటల సేపు నిద్ర ఒక ఆరు గంటల సేపు స్వాధ్యాయం ఒక ఆరు గంటల సేపు సాధన ఒక ఆరు గంటల సేపు దైనందిన ఈ రకంగా ఇరవై నాలుగు గంటలని గనక నువ్వు సరిగ్గా ఏర్పాటు చేసుకున్నట్లయితే వరుసగా ఏక బిగిన ఆరు గంటలు ఎవరు ఏం చేయరు అధవా ఉద్యోగానికి వెళితే తప్ప సరే ఉద్యోగ విధిలో కూడా నువ్వు ఆరు గంటల ఏకబిగిన చేసేది ఏమో అక్కడ కూడా నీకు మధ్య మధ్యలో ఉంటాయి వింతైన విషయం ఏమిటంటే అదే పనిగా వ్యవహారంలో నిమగ్నం ఈ ఆధ్యాత్మిక సాధన ఏదో ఆరితేరినటువంటి వాడి యొక్క బుద్ధికి మరింత సూక్ష్మతరముగా సూక్ష్మతమముగా పనిచేయడం వలన ఇతరులకు ఎంతో తన్నుకుంటే గాని అర్థం కానటువంటి విశేషాలు రానటువంటి ఐడియాలు వీడికి రెపబాటులోనే కలుగుతాయి సులభ కలుగుతాయి అందువలన వ్యవహారంలో ఏదో భయపడాల్సిన అవసరం లేదు అందరూ వ్యవహారంలో ఉత్తములుగానే ఉంటుంది అథవా ఇంకా వివేకం ఇంకా కొద్దిగా స్థాయి పడిపోయి పడిపోతే అప్పుడేం చేయాలంట అత మాధ మంచి తీర్థాటనం ఒక కాశీ ఒక రామ ప్రతి సంవత్సరం తప్పక మానవులందరూ ఒక సంవత్సర చక్రభ్రమణం పెట్టుకోండి ఆ సంవత్సర చక్రభ్రమణంలో ఎక్కడకో ఒక చోటికి దేవాలయ దర్శనం ఒక క్షేత్ర దర్శనం ఒక ఆరామ దర్శనం మీరు ఏదైనా ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహనీయులను దర్శించేటటువంటి పని కాబట్టి నిజానికి మహానుభావులని మహనీయులని మహర్షులని సందర్శించటం కొరకే ఈ తీర్థాఘటనాన్ని ఏర్పాటు చేశారు మనం ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఇట్లాంటి ఆశ్రమాలు ప్రపంచం అంతటా వ్యాపించి ఉన్నాయి కదా చాలా ఉన్నాయి ఆయా ఆశ్రమ సందర్శనకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మహానుభావుల యొక్క పరిచర్య చేసి వారి చేసి చతుర్విధ శుశ్రూషలను ఆశ్రయించి ఆ ఆ సేవలను అందించి వారు మనకి చెప్పేటటువంటి ఉత్తమమైనటువంటి బోధని గ్రహించి మనం కనుక వచ్చామనుకుంటున్నటువంటి అది కూడా తీర్థాటమే కానీ మనం ఏం చేస్తున్నాం చకచకా చకచకా రిజర్వేషన్ చేయించుకోవడం చకచకా చకచకా పొరిగెట్టడం చకచకా పండపై చకచకా ముందు కొట్టించుకోవడం చకచకా సోది చేయడం చకచకా లడ్డు తీసుకోవడం చకటకా తిరిగి వచ్చి అంటా ఇరవై నాలుగు కానీ ఈ చకచకాలో ఎక్కడైనా కానీ స్థిరత్వం మానసిక స్థిరత్వం కలిగిందా స్థిరమైన బుద్ధి కలిగిందా ప్రవృత్తి నుంచి నివృత్తికి మారేమా నివృత్తి నుంచి మనం ఏమైనా ఎదిగేమా నిర్వహణ స్థితికి ఎదిగేమా ఆ దర్శన కాలంలో నువ్వు నిర్వాణ స్థితిలో ఉండేటటువంటి స్థితిలో ఉండాలి అది దేవాలయ దర్శనమైనా కావచ్చు లేక సద్గురు దర్శనమైనా కావచ్చు ఆ దర్శనం వలన నీకు నిర్వాణ స్థితి ప్రాప్తించాలి అప్పుడు మాత్రమే నీతో ఆ దర్శనాన్ని తెచ్చుకోగలుగుతుంది అప్పుడు మాత్రమే ఆ దర్శనం నీతో నిలబడి అప్పుడు మాత్రమే నీకు సూక్ష్మమైనటువంటి ప్రత్యేక ఆత్మస్థితులు మెలకువగలిగేటటువంటి అవకాశం ఇప్పుడు మనమందరం హృదయస్థానంలో నిద్రపోతున్నాము అందువల్ల ఏమైంది మనం బుద్ధిని అధిగమించి మహత్తత్వాన్ని ఆశ్రయించి ఆ మహత్తత్వము కంటే అవ్యక్తము ఆ అవ్యక్వము కంటే పరుడైనటువంటి ప్రతి ఆత్మ శక్తికి ఎదగలేకపోతున్నాము ఎప్పుడు పనిముట్ల దగ్గర ఆగిపోతాం ఎంత ప్రయత్నం చేసినా మన శక్తి మనస్సు వరకో బుద్ధి వరకో వెళ్ళి ఆగిపోతుంది కానీ గుణాతీతమైనటువంటి సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు మహత్తత్వాన్ని అవ్యక్తాన్ని దాటగలుగుతావు కాబట్టి మానవులందరూ తప్పక చేయవలసినటువంటి సాధన సాక్షి సాధన ఈ సాక్షి సాధన ఎవరైతే చేస్తారో వాడు తత్వ చింతనే చేయనివ్వండి మంత్రజపమే చేయనివ్వండి శాస్త్రచింతనే చేయనివ్వండి తీర్థాటనమే ये साधनपीड नु दी साक्षित्पटा आ सर्वसाक्षित् दिशा प्रयाणमस् रकमे आव बल ना महतत्वा अव्यक्ता दाटगल अगल साक्षित्कों महतत्वा अव्यक्ता ఎవ్వరూ దాటలేరు ప్రత్యేక ఆత్మస్థితిని తెలుసుకొనలేదు కాబట్టి సర్వాంతర్యామి అందరి సమస్త జీవుల హృదయాలలో హృద్దేశోరుల తిష్టతి పరమాత్మను అడిగాడు అర్జునుడు నాయన నువ్వు ఎక్కడుంటావని పట్టుకోవాలి నాయన నువ్వు అక్కడ ఎక్కడ వెతకమాట సర్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని ఈ యోగయుక్త ఆత్మ సర్వత్ర సమదర్శన అటువంటి యోగం చేయువయ్యా సర్వభూతస్థమాత్మా సర్వభూతముల యొక్క హృదయాంతరాళములోనున్న అంతర్యామి ఆత్మస్వరూపుడను నేనే ఈ రకమైనటువంటి సమదర్శనం కలిగినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు వాడు యోగి కాబట్టి యోగి అంటే చాలా విశాలమైనటువంటి అర్థం ఉంది సర్వవ్యాపకమైనటువంటి నిర్ణయం అటువంటి యోగ స్థితిని మనం పొందాలి యోగాభ్యాసాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు అభ్యాస యోగానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి నిరంతరాయంగా మనం ఏం చేయాలి అంటే బుద్ధిగుహ ఎందు ఉన్నటువంటి స్వస్వరూప జ్ఞాన సాక్షాత్కార సర్వ అంతర్యామి అయినటువంటి సర్వజీవుల సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మసాక్షాత్కార జ్ఞాన ప్రత్యేక ఆత్మస్థితిని తెలుసుకోవడానికి మానవులందరూ తప్పక ప్రయత్నం ఈ విధానంలో మాత్రమే ఇది సాధ్యం అవుతుంది అని కూడా నిర్ణయ వాక్యం చెప్తున్నాడు ఈ కోథలో ఎలా చెప్తున్నాడంటే యమధర్మరాజు గారు ఈ విధానంలో మాత్రమే మానవుడు తెలుసుకోగలరు ఏమంటే ఇంకేదైనా మార్గం ద్వారా నేను అన్యథా మార్గాన్ని అది సాధ్యం కాదు అంటే అర్థం ఏమిట భౌతికమైనటువంటి ఆడంబరాలకు లొంగిపోతాడు అయ్యవారికి అమ్మవారికి ఏమైనా వెండి కవచాలు సువర్ణ కవచాలు ఆలయానికి సువర్ణ గోపురాలు సువర్ణ కలశాలు ఇలా భౌతికమైనటువంటి ఆడంబరములతో కూడినటువంటి పనులు చేస్తే నాకు ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందా అమ్మవారికి గజమాల సమర్పణ నిమ్మకాయల సమర్పణ ఇతరత్ర ఇత్యాదులు కర్మోపాసనకు సంబంధించినటువంటి ఇతరత్ర మార్గములు గానీ లేదా अनेक योग संब निर्णयी अनेक भक्ति मार्गमुक संबंध विधुनी वीट सरपलवा वीट आत्म साक्षात्कार ज्ञाना साधता निवृत्ति मार्ग द्वारा आत्मसाक्षात्कार ज्ञापा कटे मरकर सूक्ष्मतर सूक्ष्मतम आई వాళ్ళకముల నుంచి ఇంద్రియములు ఇంద్రియముల నుంచి శబ్దాది తన్మాత్రలు శబ్దాది తన్మాత్రత్వము మహత్త అవ్యక్తము అవ్యక్తము నుంచి ప్రత్యేగాత్మ ఈ క్రమంలో ఎవరైతే నివృత్తి మార్గాన్ని అనుసరించి ప్రయాణం చేసి తమ లక్ష్యాన్ని చేరుకొని స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలుగుతారో వాళ్ళు ఈ ఒక్క మార్గములో మాత్రమే ఈ స్వరూప జ్ఞానాన్ని పొందగలుగుతారు ఈ సత్యాన్ని మానవుల గ్రహించాలి తర్వాత మరియు ఓ నచికేత ఈ ఇంద్రియములకు అంతరముగా ఆత్మ ఉన్న ఎడల అందరకు అనుభవములోనికి రావలయును కదా అట్లు అనుభవములోనికి రాకపోవుటకు కారణమేమని నీవు తలంచవచ్చును వినుము ఈ పురుషుడు సకల ప్రాణులందు గూఢముగా అతి సూక్ష్మముగా ఇండుట చేత తెలియనట్లు ప్రకాశించుటలేదు ఏకాగ్రత కలిగి సూక్ష్మమైన వస్తువులను పరిశీలించు అలవాటు కలిగిన సూక్ష్మ బుద్ధితో సూక్ష్మమైన వస్తువులను చూచుటకు సమర్థత కలిగిన జ్ఞానులచే చూడబడుచున్నాడు సామాన్యముగా మనస్సు ఇంద్రియముల వైపు తిరిగియుండును ఇంద్రియములు శబ్దాది విషయముల వైపు మరలుచుండును కనుక మనస్సు కూడా ఇంద్రియములతో కూడి విషయాదులయందు సంచరించుచుండును ఇ మనస్సు విషయాసప్తమై సుఖ దుఃఖములను అనుభవించుచుండును ఈ మనస్సు బాహ్యమైన స్థూల పదార్థములనే చూడగలదు అంతరముగాయున్న అతి సూక్ష్మముగాయున్న ఆత్మను చూడలేదు బుద్ధి కూడా ఈ మనస్సునే అనుసరించుచుండును మనస్సు ఇంద్రియములను విషయాదుల మీదికి పోనీయక నిగ్రహించినప్పుడు స్తూల విషయములను వదలి సూక్ష్మ పదార్థ పరిశోధనకు అనువుగా ఉండును అప్పుడు బుద్ధి కూడా సూక్ష్మ వస్తు పరిశోధనకు అనుకూలముగా ఉండును దీనిని బుద్ధి అందురు అట్టి సూక్ష్మ బుద్ధి కలవారే ఆత్మ దర్శనము చేసి కొనగలరుగ్రి బుద్ధి అంటే అగ్రస్థితిలో ఉన్నటువంటి బుద్ధి మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి అంశాలని స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాను మీ ఇంట్లో ఒక వజ్రం ఉందనుకోండి ఆ వజ్రాన్ని ఎక్కడ పెడతారు సాధారణంగా మీ వంటింట్లో ఉన్నటువంటి కప్పులు సాసర్లు గిన్నెలు గిన్నెలు అక్కడ వెతికారు అనుకోండి ఆ వజ్రం కనబడుతుందా అంటే సాధారణంగా ఈ వజ్రం అంత ఎక్కడ పెడతాం ఎక్కడో ఒక చోట భద్రమైనటువంటి స్థితిలో పెడతాం భద్రమైనటువంటి స్థానంలో పెడతాం ఎందుకని చాలా విలువైనది కాబట్టి వాటిని సామాన్యంగా మను వెతికితే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నేల మీద పెడేసి వెతికితే అది కనబడుతుందా అంటే ఆ వస్తువులన్నింటిలో కలిసిపోయేటటువంటి ప్రమాదం కూడా అట్లాగే మనలో భద్రమైనటువంటి స్థానంలో భద్రమైనటువంటి స్థితిలో స్వస్వరూప ఉపయోగపడవలసినటువంటి సూక్ష్మమైనటువంటి ఇంద్రియ అది ఎంత సూక్ష్మైనది అంటే సూర్యకిరణాలను కూడా నిలువుగా ఛేదించగలిగేటటువంటి సమర్థత కలిగినంత సూక్ష్మైన దానిప్పుడు మనం బిందెల చుట్టూ కడవల చుట్టూ భౌతికమైన స్థూలమైనటువంటి విషయాల చుట్టూ వస్తువుల చుట్టూ తిప్తాం ఈ రకమైనటువంటి అభ్యాస దోషం చేత సోళతను సంతరిస్తుంది తన సూక్ష్మతను పోవుతుంది ఇప్పుడు పునః ఏం చేయాలట దానిని వెనక్కి దిప్పుకొని మనస్సుని విరమింపజేసి బుద్ధిని విరమింపజేసి దానికి మూలమైనటువంటి కారణమైనటువంటి మహత్తత్వమునందు అవ్యర్థమునందు దాన్ని స్థిరపరిచి బుద్ధి గుహయందు ఉచారణ చేసి దృష్టి నిలిపి హృదయాకాశమునందు సదా ప్రకాశ ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని మానవులు పొందాలి అలా ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఆ సాక్షాత్కార జానం ఆ జన్మ పర్యంతము అంటే జనన మరణాలను దాటడానికి అదే సోపానంగా పలిపిస్తుంది అదే అవకాశంగా పనిపిస్తుంది ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటపడగలుగుతాడు కర్మ బంధాలలో నుంచి బయటపడగలుగుతాడు మోహంలో నుంచి బయటపడగలుగుతాడు ఆ ఆత్మ సాక్షాత్కార జానానికి ఎంతో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది మానవ జన్మ ధన్యత చెందించగలిగేటటువంటి సర్వ సాధన ఏదైనా ఒకటి ఉంది అది ఆత్మ విచారణ ఆత్మసాక్షాత్కార జ్ఞానము కాబట్టి అటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్యాన్ని ఉత్తమమైనటువంటి సాధనని శ్రవణ మనన నిశిధ్యాసల ద్వారా ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోకి మరల్చుకోవడం ద్వారా బాహ్య విషయ వస్తు వ్యవహార సంగత్వ దోషాన్ని పరిచేదించడం ద్వారా నిమిత్త మాత్ర వ్యవహారం ద్వారా సామాన్య వ్యవహారం ద్వారా తనను తాను నియమించుకుంటూ సాధన చదుష్టయ సంపత్తి ద్వారా నిత్యా నిత్య వస్తు వివేకము హార్థ ఫలభోగ విరాగము శవాది చక్క సంపత్తి అంటే శమము ధమము సమాధానం మోక్ష తీవ్ర మోక్షేచ్చ తీవ్ర వైరాగ్యం వీటిని పొందవలసినటువంటి అవసరం మానవునికి ఎంతైనా ఉన్నది ఈ సమస్తము కూడా నివృత్తి మార్గంలోనే సాధ్యం అవుతుంది సత్వగుణంతోనే సాధ్యమవుతుంది చాలా మంది ఈ సత్వగుణం అనేటటువంటి దాని విశ్రాంతి తీసుకుంటుంది పాటైనా విశ్రాంతి తీసుకోవద్దు ఎందుకని అంటే అది సహనంతో ఉంటుంది శాంతంతో ఉంటుంది ఓర్పుతో ఉంటుంది అన్ని దైవీల లక్షణాలు ఆ సత్వగుణంతో ముడిపడుంటాయి దయ క్షమ త్యాగం ఇలాంటి లక్షణాలన్నీ దాంతో ముడిపడి ఉంటాయి కానీ సస్వరూప ఆత్మ సాక్షాత్కార పొందకపోయినట్లయితే ఈ సత్వగుణం కూడా బంధహేతువే బంధకారు ఎందుకని అంటే ఎన్న మరణ చక్రంలోకి పట్టుకెళ్తుంది కాబట్టి గుణ మరల శరీరాన్ని ధరింపజేస్తోంది కాబట్టి ఎప్పటికైనా సరే ఈ సత్వగుణానికి కూడా అధిగమించాలి గుణాతీత స్థితిలో నిలబడి ఉండాలి సాక్షిగా ఉండాలి గుణత్రయా అతీత ఎట్లా అయితే శరీరత్రయ వి లక్షణ ఆత్మ ఉందో అలాగే గుణత్రయాదీత ని దాటినటువంటి స్థితిలో మూడు గుణాలు స్థితిలో గుణ మాలిన్యం స్థితిలో స్వస్వరూప ఆత్మ సాక్షాత్కార జాన స్థితిలో ప్రత్యేక ఆత్మస్థితిలో అంతర్యామి స్థితిలో బుద్ధి గుహయందు స్వప్రకాశంతో స్వరూప జ్ఞానంతో సహజంగా నిలకడ తనను తాను తెలుసుకున్నటువంటి వాడై సరి నిలకడ నిలకడ చెందాలి ఈ ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అంటే రా రాసబాటని తెలియజేస్తాం నివృత్తి మార్గం ద్వారా మనస్ బుద్ధికి బుద్ధి నుంచి మహత్తత్వానికి మహత్తత్వం నుంచి అవ్యక్తానికి అవ్యక్తం నుంచి ప్రత్యేకాత్మకి చేసేటటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులు పూర్తి చేయాలి అలా పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ ఆత్మ దర్శనాన్ని పొందగలుగుతున్నారు అలా లేకపోయినట్లయితే ఈ నివృత్తి మార్గంలో గనక ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించి శ్రేవాణ్ణ అమాననేది ధ్యాసల ద్వారా ఈ స్థిరమైనటువంటి స్థితిని గనక నువ్వు ఇది సాధ్యము కాదు కాబట్టి తప్పక అందరూ ఈ ఆత్మ దర్శనాన్ని పొందే దిశగా పరిణామం చెందవలసినటువంటి అవసరం ఈ జన్మలోనే ఉన్నది ఎప్పుడో చేద్దాములే ఎప్పుడో చూద్దాములే అదే రాకపోతుందా వచ్చినప్పుడు అదే వస్తుందిలే కాలంలో అదే వస్తాయిలే కాలేన విందది అనేటటువంటి వాయిదా పద్ధతి సంబంధమైనటువంటి వాయిదా ఇప్పుడే ఈ జన్మలోనే ఈ క్షణం ఈ స్థితి అంటే ఇప్పుడే నేను పొందాలి అనే తీవ్ర మోక్షేచ్చ వాళ్ళు మాత్రమే ఈ నివృత్తి మార్గంలో త్వరత్వరగా త్వరగా ప్రయాణం చేయగలుగుతారు అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతారు చాలా మంది ప్రయత్నాన్ని చేస్తారు కానీ సత్వగుణా స్థితికి చేరగానే కాలేనా విన్నది అని ఊరుకుంటారు అలా ఊరుకునే వాళ్ళు చాలా మంది ఇది ఒక పెద్ద విమానాశ్రయం అన్నట్టు విమానాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈయన విమానాశ్రయంలోనే ఉన్నాయి ఏ విమానం ఎక్కడు ఎక్కడికి ప్రయాణం వల్ల ఏమైపోయింది శ్రవణం చేశాడు మననం కూడా చేశాడు కానీ నీతి ధ్యాసను పూర్తి చేయలేదు అంత దగ్గర అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి ఏ చెడు లక్షణాలు ఎత్తి చూడడానికి ఏం కనపడదు అందరికంటే ఓర్పు వాడు అందరికంటే సహనం కలిగిన వాడు అందరితో పోలిస్తే జ్ఞానం ఉన్నవాడు అందరితో పోలిస్తే వివేకం ఉన్నవాడు శాస్త్రములన్నీ బాగా చదివాడు మంత్రాలన్నీ బాగా తెలుసుకున్నాడు ఉపదేశాలన్నీ బాగా పొందాడు మహానుభావుల శ్రే సేవను కూడా చేశాడు కానీ లక్ష్యశుచి ఇప్పుడే ఈ జన్మలోనే ఇక్కడే ఈ సందర్భములోనే నేను వెంటనే వెను వెంటనే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందక నిలువ జాలను అనేటటువంటి తీవ్ర మోక్షేచ్చ లోపించడం చేత ఆ స్థానములు వాయిదా పద్ధతి వచ్చేస్తున్నాడు సరే నేను చేయాల్సి వచ్చేటప్పటికైనా ఈశ్వర అనుగ్రహం చేత అదే వస్తుంది అనుకుంటాడండి అలా అవడం వల్ల ఏమైపోయింది అంటే ఆ వాయిదా వాయిదా వాయిదా వాయిదా అలాగే ఉండిపోయి ఆ జన్మాంతము అలాగే అవశేషంగా మిగిలిపోయి ఆ అసంతృప్తి చేత పునః జన చక్రంలో మరలా తల్లి గర్భాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం అలా చేసుకోకుండా గుణత్రయాలను దాటి సర్వ సాక్షిత్వాన్ని ఆశ్రయించి ఆ లక్ష్యాన్ని పొందాలని ప్రత్యేకాత్మస్థితిలో నిలకడ చింది పొందాలనేటటువంటి ఉత్తమమైనటువంటి లక్ష్య సాధనను స్వీకరించి ఈ సత్వగుణాన్ని కూడా తప్పక దాటాలి ఇది కూడా తమో గుణావస్థ నిద్రావస్థ వంటిది నిద్ర ఎంతసేపు పోతాడు సంతృప్తి కలిగేంత వరకు పోతాడు ఇంకా తర్వాత పడుకుంటే ఒళ్ళోపులొస్తాయి ఇంకా పడుకుంటే ఇంకా తీవ్రమైన అనారోగ్యం అలాగే ఈ సత్వగుణాన్ని కూడా మనం ఒక నిద్రపోయేటప్పుడు దుప్పటి అవసరమా గాదా అంటే ఎంతవరకు అవసరం దుప్పటి విజిలించి ఎట్టాయితీ లేచి మెలకులోకి వచ్చేస్తున్నాం ఈ సత్వగుణం అనేటటువంటి దుప్పటిని తీసి ఈ ఆవరణను తొలగించుకోవాలి ఈ ఆశ్రయాన్ని విడవాలి విడిచి సత్స్వరూప ఆత్మ సాక్షాత్కార జానంలో నిలవాలి అనేటటువంటి ఉత్తమ గారు రచికనకి అందిస్తున్నారు హరి ఓ శ్రీ గురుద్యా నమ హరి స్వామి శ్రవణ మరణ మరణాలు రెండు సాధనలు వాటి రిజల్ట్ నిధిధ్యాసలో అని విన్నాను స్వామి తప్ప అండి శరీరం నేననేటువంటి పద్ధతిగా సహజం అయ్యావు కాబట్టి కాబట్టి ఇప్పుడు మరలించాలంటే ఏం చేయాలి నేను ఆత్మస్వరూపుడు అనే భావా శ్రవణ మరణాదుల ద్వారా అందించాలి అందిస్తే చేయగా చేయగా చేయగా చేయగా కొంతకాలానికి ఏమైపోతుంది నీకు నీ నామరూపాలు మర్చిపోతాం నీ శరీరం నేననే భావన నుంచి మర్చిపోతాం మర్చిపోయి కొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటి ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడు అనే భావాన్ని ప్రవేశపెట్టి ఆ భావనలో సహజమైపోతుంది ఎప్పుడైతే అందులో సహజం అయిపోయావో అప్పుడేమైంది పాత్రోచితమైనటువంటివి కదా నేను భార్యని నేను అత్తగారిని నేను అమ్మగారిని నేను స్త్రీని నేను పురుషుడను ఇవన్నీ శరీరగతమైనటువంటి సంబంధోచితమైనటువంటివి అంతే కదా मर अब सत्यम का आत्मस्वरूप भाव लिधिध्यासल मारी अदा एकड़ा दृष्टि भ्रूमध्य सहस्रारा की सहस भूमा की प्रयाण से आवादशा भूमा स्थिति में सहजना शरीर स्फरण कलगड़ शरीरगत संबंध स्फरण कलगड़ సదా సమాజ నిష్ఠులే ఉన్నాడు మరి ఆ సమాజ నిష్ఠులు ఏమున్నాయంటే నిధిధ్యాసలే ఉన్నాయి మరి ఆ నిధిధ్యాస వరకు వెళ్ళాలిగా శ్రవణ మరణాదుల్ని నిధిధ్యాసలు అయ్యేట్లుగా చెయ్యాలిగా ఆ షడువిధ సమాజ నిర్ణయాన్ని పొందాలిగా ఆ సమాజకి అవతల ఉన్నటువంటి స్థితిలో నిలకడ కలిగి ఉండాలిగా మాధి స్థితి వలన మీ ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందవచ్చు आत्मनिष्ठु ब्रह्म निष्ठी परब्रह्म निर्णयान पंदेट अंतर्मुख प्रयाणाने सामजन पुना पूर्ति वेरे मार्गम लेटी सामज निष्ठ ने पंद बा उत्तम लक्ष्य सीकर ప్రవేశించింది ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి నిర్వాణ స్థితిని అనుభవిస్తారో ఎవరైతే ఆత్మ సాక్షాత్కార జానాన్ని పొందుతారో వాళ్ళు రెండవ దివ్యయానాన్ని పూర్తి చేసినటువంటి వాళ్ళు వాళ్ళు బ్రహ్మానుసంధానాన్ని కరువులు బ్రహ్మనిష్ట ఆ బ్రహ్మనిష్ట పొందడం ద్వారా తృతీయ దివ్యయానాన్ని పూర్తి చేస్తారు తద్వారా జీవన్ చిట్ట చివరిదైనటువంటి చతుర్థ దివ్యయానం జన్మరాహిత్య స్థితికి దేశికేంద్రుల యొక్క కృపదేత చిట్ట చివరిది అయినటువంటి బట్టబ స్థితికి చేరతాడు ఈ రకంగా నాలుగు దివ్యయానాలు పూర్తి చేయాలి మానవుడు అట్లా పూర్తి చేసేవాడే జన్మరాహిత్య స్థితికి చేరతాడు మరి శ్రవణమన నిధ్యాసలు ఒకదానికి ఒకటి అంతర్భోధములై ఉన్నాయి కదా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కదా చతుర్విధ శుశ్రోషలలో భాగం కదా మనన నిధిధ్యాస అంతకంటే చాలా ముఖ్యమైనవి కదా ఇట్లా ఒకదాని పరిణామ ఫలంగా మరొకటి లభిస్తూ శ్రవణం బాగా చేసినటువంటి వాడికి మననం బాగా తొందరగా పెరుగుతుంది మననం బాగా స్థిరమైనటువంటి బుద్ధితో చేసినటువంటి వాడికి నిధి తొందరగా లభిస్తుంది ఆ నిధి స్థితిలో సహజంగా ఉన్నటువంటి వాడు సమాజ నిష్ఠులను తొందరగా చేరగల అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇంద్రియములు ఒకవేళ బయటికి బహిర్ముఖములే వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ వాటి యొక్క అంతర్ముఖమైనటువంటి మనోబుద్ధులు మాత్రం సదా ఆత్మనిష్టలోనే వాటికి మనోబుద్ధులు బయటకు రావు ఇంద్రియములు విడిపోతాయి అప్పుడు వాడకములు అవి బయటికి బహిర్ముఖంగా వ్యవహరిస్తూ ఉంటాయి సామాన్య వ్యవహారం కానీ చేశాడనేటటువంటి జ్ఞప్తిలో లేకుండా జ్ఞానం లేకుండా వచ్చేస్తాడు అంటకుండా వచ్చేస్తాడు సాక్షిగా ఉండి చేస్తాడు స్థిరంగా ఉండి చేస్తాడు అసలు మనోబుద్ధులు వాడికి తోతనే తోచం గుణత్రయాలు తోతనే తోచం ఉన్నాడంటే ఉన్నాడంటే లెక్కేసుకోవడానికి వాస్తవానికి సామాజికంగా లెక్కేస్తే కుటుంబంగా లెక్కేస్తే సంవసారంలో లెక్కేస్తాయి రెండో శాంతి వాడి వల్ల ఏం ప్రయోజనం ఎందుకంటే వ్యవహారశీలి కాదు ష్ఠలో ఉత్తమమైనటువంటి స్థితిలో ఉంటాడు మరి ఇప్పుడు వాడిని పరిగణలో తీసేదా ఎందుకని అంటే మానవ జన్మ ధన్యత చెందాలి అంటే వాడిలాగానే అవ్వాలి అంత నిత్య వ్యవహారశీలైపోయి వ్యవహారంలో బలవత్తరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మరి జన మనల చక్రంలో పడిపోతున్నాడుగా కర్మబంధంలో కర్మబంధం తొలగాలంటే నిధిధ్యాసలు చాలా అవసరం కదా మరి ఆ కర్మబంధం తొలగదు కదా లేకపోతే కర్మలు కదా కాబట్టి శ్రవణ మననాలకంటే నిజిధ్యాసలకు చాలా విలువ జ్ఞానాల్ని రగిల్పజేయగలిగేటటువంటి శక్తి నిజిధ్యాసలకు మరి శ్రవణ మననాథులు బాహ్య సాధనాలు నిధిధ్యాసలు ఆంతరిక సాధనాలు మనోబుద్ధుల వరకే పనిచేస్తాయి శ్రవణ మననాథులు దాని మహత్తత్వాన్ని అవ్యక్తాన్ని ప్రత్యేగాత్మస్థితులకు చిట్ జీవన స్థితిలకు చేరాలి అంటే మరి అది ఆ స్థితిలో ఉండాలిగా నిజ జాసన లేకుండా వాటిని సాధించలేరు సాక్షిత్వాన్ని సాధించలేదు కాబట్టి లక్ష్య సిద్ధి కొరకు నాలుగు అవసరమే ఏ స్థితిలో ఏది వాడాలో తెలుసుకొని వాడాలి సరేనా అందరికి నమస్కారం అండి Say it on Swami. Say it out.